వెరీ టూలియర్ సిచ్యుయేషన్ అసంగత అన్నది లేకపోతే ఒకప్పుడు ఇన్స్టిట్యూషన్ ఉండడం కూడా తప్పు కాదు ఏదో కొంత ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత అది ఈశ్వరేచ్ఛ రూపంగా ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ ఎందుకు వచ్చి ఆ శ్రమాలు మహాత్ముల ఆశ్రమాలని చుట్టూ ఆశ్రమాలు నిర్మాణం అవుతాయి ఆ రకంగా దాని అంతటా అది స్పాంటేనియస్గా సంథింగ్ హ్యాపీంగ్ అంటే దాంట్లో తప్పేం లేదు ఇన్స్టిట్యూషన్ ఉన్నంత మాత్రా నా ఓ ఫలా ఆయన తత్వం తెలియనివాడు అని ఆ రకంగా మనం కంక్లూడ్ చేయడం అనవసరం వారు తెలుసున్నవారే అవ్వచ్చు బట్ ఈ డేంజర్ ఉంటుంది ది పాయింట్ దట్ ఐఎమ్ మేకింగ్ ఈజ్ ద డేంజర్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ దట్ ఈస్ ది పాయింట్ ఈ ఐడెంటిఫికేషన్ అన్నది లేకుండగా తత్వీభూతుడై ఉండాలి తత్వీభూతుడు అవ్వాలంటే మీరు ఏమైనా కష్టపడిపోనక్కర్లా మీరు చేయాల్సిందల్లా ఐడెంటిఫికేషన్ లేకుండా ఉండదు ఇప్పుడు డైవర్స్ తీసుకుంటారు వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ డైవర్స్ ఏవో డబ్బులు రసకం పంపకాలో అది సరే అది మరీ లౌకిక వ్యవహారం ఇప్పుడు లైవర్స్ తీసుకున్నప్పుడు ఓ లక్ష ఇటు నుంచి అటు వెళ్ళినా అటు నుంచి ఇటు వచ్చినా వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్ ఏ లక్ష పట్టుకుపోయేది కాదు కాదు ఇద్దరు దుఃఖిస్తూనే ఉంటారు టెన్షన్లోనే ఉంటారు ఈ లక్ష వల్ల ఎవడూ బాగుపడేది లేదు దట్ ఈస్ నాట్ ది పాయింట్ ది పాయింట్ ఏంటంటే ఈ డైవర్స్ అనేది ఒక ఐడెంటిఫికేషన్ న్యూట్రలైజ్ చేసేటువంటి ప్రయత్నం దానికి లీగల్ ఇంప్లికేషన్ గురించి నేను మాట్లాడటం Suppose a person is there, he says, I am done with this marriage as an institution itself. I am not interested in it anymore. Then he doesn't need a divorce. Diverse is not a divorce. It means that we have no identification of a divorce. I have no identification of a divorce. Because of that, I have no identification of a divorce. డైవర్స్ నోటీస్ ఇచ్చింది మామూలుగా అమెరికాలో ఇలాంటివి అవుతూ ఉంటారు ఆయన ఏమో ఉద్యోగం ఏదో చేస్తుండేవాడు డైవర్స్ నోటీస్ ఇచ్చి ఆ నోటీస్లో భాగంగా మీ జీతంలో సగం మాకు ఇవ్వండి అని కూడా ఉంటుంది భాగంగా ఈయన ఏం చేసేటంటే ఆ వెంటనే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసేసాడు రాజీనామా చేసేసి ఇండియాకు వచ్చి హృషికేశ్ ఆశ్రమంలో చదువుకుంటూ కోర్సులో జాయిన్ అయ్యాడు లాంగ్ టర్మ్ కోర్సులో జాయిన్ అయ్యాడు త్రీ అండ్ హాఫ్ ఇయర్ కోర్సులో జాయిన్ అయ్యాడు కోర్సు చదువుకుంటూ కూర్చున్నాడు ఇందుకు ఏం చేస్తారు వాట్ ఆర్ వింటుడు ఇంకో నోటీస్ ఇచ్చారు నువ్వు సన్యాసం తీసుకోవడానికి మీరు లేదు ఇది సెటిల్మెంట్ అయితే కానీ సరే అలాగే ఓకే వడే బిగ్ దీన్ మానసిక సన్యాసమే ముఖ్యం కానీ ఎవడు మాత్రం ఏం చేస్తండి నేను ఇంకో స్టెప్ కూడా వేసాంటా అరెస్ట్ చేసి జైల్లో పెడితే కూడా జైల్లో కూర్చొని జపం చేసుకుంటాను నా సొమ్ము ఏం పోయింది అనుకున్నవాడిని మీరేం చేస్తారు ఒకనొక ఐడెంటిఫికేషన్ ఉన్నవాడిని మీరు ఎంత పనైనా చేయొచ్చు ఏ ఐడెంటిఫికేషను లేని వాడిని మీరేం చేస్తారని ఏ ఐడెంటిఫికేషన్ లేకుండా ఉండడం పేరే తత్వీభూత అంటే అదే నేను ఉంటే సామాజిక పరిస్థితుల మీద ఏదో ఉపన్యాసం చెప్తున్నానని మీరు అనుకోదు సమసమాజలో సమా సమానకాలీనమైన సమాజంలో ఉండే దృష్టాంతం చెప్పాను సో తత్వీభూత తర్వాత మనిషి ఆరామము ఎక్కడ ఉన్నది మనిషి యొక్క ఆరామము ఎక్కడ ఉన్నది అది చాలా ముఖ్యం మనిషి యొక్క ఆరామం ఎక్కడ ఉన్నది అన్నది మెడికల్ రిప్రజెంటేటివ్ ఉంటాడు నెలలో ముప్పై రోజుల్లో ఇరవై ఐదు రోజులు రైల్లో నిద్రపోతాడు ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగుతూ ఉంటాడు ఈ ఊరు ఆ ఊరు అని లేకుండగా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగుతాడు అతనికి పెద్ద సాటిస్ఫాక్షన్ ఏంటంటే అతను తిరిగినానికి అయ్యి ఖర్చు అంతా కంపెనీ ఇస్తుంది అది సాటిస్ఫా మన మనం బస్సు టికెట్టుకుంటే మన డబ్బులు మనం పెట్టుకునికోవాలి అతనికి అలా వాళ్ళు కొంటారు తిరగడం ఇతనే తిరగాలి తిరగ తిరగడం వాళ్ళు తిరగలరు ఇరవై ఐదు రోజులు ఆ రైళ్ళలో తిరుగుతాడు కానీ ఆరామం రైల్లో ఉండదు ఆరామం ఎక్కడ ఉంటుంది ఫ్యామిలీ అయినా ఇంటి దగ్గర ఉంటుంది దట్ ఈస్ ది ఆరామ ఆరామ్ సో అలా సో మనిషి యొక్క ఆరామము బాహ్యంలో ఉంటుంది ఓ ఇల్లు లేకపోతే భార్యనో భర్తను పిల్లలను అయితే బ్యాంకు బ్యాలెన్స్ అనో ఏదో ఒక ఆరామము ఉంటుంది ఆరామము అంటే హీ హీ అబైడ్స్ ఇన్ ఇట్ కంఫర్ట్అీ అంటే ఇన్నర్ కంఫర్ట్ ఉంటుంది దాని నుంచి కొంచెం మీరు పక్కకి తప్పిస్తే ఆ కంఫర్ట్ జోన్ పోతుంది కొంతమందికి ఈ సెక్యూరిటీస్లో ఉంటుంది వాడు ఆరామం అంచేతనే ఆ జ్యూ ఉంటాయి ఆ ఫిగర్స్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఫిగర్ పదిహేను ఉంది ఇప్పుడు అంటే వీడు ఆరాంగా ఉంటాడు అది ఆరు వేలకు పడిపోయిందంటే వీడు వీడిక నిలబడలేడు భార్యాపిల్లలు వాళ్ళు ఏమన్నా ఏమైనా మీరు బాగానే ఉన్నారు ఉద్యోగానికి వెళ్ళొచ్చారు ఇంట్లో ఒక ఫోన్ చేసి కూర్చున్నారు వట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అని వీళ్ళు అడిగితే ఎవరిథింగ్ ఈజ్ ప్రాబ్లం హర్హింగ్ బికాజ్ అతని యొక్క ఆశ్రయము ఆ స్టాక్లో ఉంటుంది అతని ఆశ్రయం సో మనిషి ఈ విధంగా అనేక స్థానాలలో తన ఆశ్రయాన్ని ఫిక్స్ చేసి కూర్చుంటాడు ఇది నా ఆశ్రయం అని అనుకుంటా ఎవడ ఎప్పుడైతే మీరు ఆశ్రయం మీ ఆశ్రయం బయట ఉందో దీనికి ఒక దృష్టాంతం ఉంది ఇప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆ బాడీకి బయట ఉంటే ఆ బాడీ ఏమవుతుంది పడిపోతుంది ఇప్పుడు మా చిన్నప్పుడు అడిగేవారు ఇతకల బండి ఇలాగ బోర్లగా పడదు కానీ గడ్డి బండి పడిపోతుంది ఎందువల్ల రెండు మార్కుల క్వశ్చన్ ఫిజిక్స్ ఎందువల్ల అంటే నిజానికి గడ్డి బండి చాలా లైట్ గా ఉంటుంది ఇటకల బండి బరువుగా ఉంటుంది కారణం ఏంటంటే ఇటకల బండి యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆ బండి రెండు చక్రాల మధ్యలో పడుతుంది ఇలా బండి ఇలా వుంగినప్పుడు కూడా సెంటర్ ఆఫ్ గ్రావిటీ మధ్యలోనే ఉంటుంది కానీ గడ్డి బండి యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ కొంచెం వుంగినా బండికి బయట పడుతుంది దాంతో బండి తల్లగిదిలేతుంది బండి వెల్లగిల్లా పడిపోతుంది అలాగే మన సెంటర్ ఆఫ్ గ్రావిటీ బయట ఉన్నప్పుడు వాడు పరాభవాన్ని పొందుతూ ఉంటాడు మన సెంటర్ ఆఫ్ గ్రావిటీ బయట ఉండకూడదు ఎక్కడ బయట ఉండేవన్నీ ఉంటాయి కావాల్సినవన్నీ చేస్తూ ఉండాలి కర్తవ్యాలన్నీ చేస్తూ ఉండాలి కానీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ బయట ఉండకూడదు బయటే ఉండాలి బయట మన కర్తవ్యాలే ఉండాలి సెంటర్ ఆఫ్ గ్రావిటీ తనలో ఉండాలి ఇప్పుడు పుత్రుడు ఉన్నాడనుకోండి పుత్రుడికి చేయాల్సిన సేవంత చేయాలి కానీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ పుత్రుడు మీరు పెట్టుకోకూడదు సెంటర్ ఆఫ్ గ్రావిటీ తనలోనే ఉండాలి వీడు నన్ను పెద్ద వయస్సు వచ్చిన తర్వాత చూడాలి అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ పుత్రుడి మీద పడింది వీడి వాడేం చూడ్డావు గోడ ఎవడైనా చూస్తారు వీడికి రోగం వచ్చినాము పక్కన ఉండకపోతే వీడోన్ నో చీసీవాళ్ళు చూస్తారు అలాగే నాకు తలకొరుగు వీడు పెట్టాలి అంటే అంటే ఈ వై వైడివి వరిగే బాగు వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్ ఇన్ దాట్ అంటే మరి నేను స్వర్గానికి వెళ్ళాలంటే వీడేమో గోదానం చేయాలి కదా అత్తమా సో దిస్ ఈజ్ హౌ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఈజ్ ఎల్స్ వ్యా అంచేత అటువంటి వ్యక్తికి విశ్రాంతి అనేది ఉండదు వాడు సంసారంలో బంధంలో జీవిస్తూ ఉంటాడు అలా ఉండకూడదు తదారామ అంటే ఆ తత్వము ఆత్మతత్వమే ఆరామముగా గలవాడు దీనికి అర్థము ఇప్పుడు నేను చెప్పినట్టుగా చెప్పుకోవాలి అంటే ఏది ఆరామం కాదో చెప్పుకోవాలి ఏది ఆరామమో చెప్పుకునేది ఏమీ లేదు అంచేత భాష్యకారులు కూడా ఎలా చెప్తున్నారు న బాహ్య రమణ కాబట్టి ఇతని రమణము రమణము అంటే రిలాక్సేషన్ ఈ రిలాక్సెస్ నాట్ ఇన్లీ అవుట్ సైడ్ ఇప్పుడు వినోదము అని ఒకటి ఉన్నది వినోదము జ్ఞానికి ఆత్మ ఎందే ఉంటుంది ఆత్మక్రీడహ అని ఉంటుంది జ్ఞానికి వినోదము బాహ్యము అందు ఉండదు తన ఎందే ఉంటుంది రతి అని ఒకటి ఉన్నది రతి అంటే భార్య ప్రేమికుడు ప్రియులాలు ప్రియులాలు ఉన్నప్పుడు ప్రేమికుని యొక్క రతి ప్రియురాలు ఎందుంటుంది ప్రియురాలు యొక్క రతి ప్రేమికుని ఎందుకు ఉంటుంది అంచేత వాళ్ళిద్దరూ కలుసు ఉన్నప్పుడు ఆనందంగా ఉంటారు విడిపోతే దుఃఖిస్తారు సో కలుసుంటే శృంగార రసము విడిపోతే కరుణ రసము కావ్యాల్లో మీకు అలా కనపడుతుంది కవ దా దాన్ని రతి నుంచి వస్తుంది అది కానీ జ్ఞాని యొక్క రతి తన ఎందే రతి వీడికి ఆత్మరతి ఆత్మత్రీడ అలాగే ఆత్మతృప్త ఈ గ్లటన్ ఉంటాడు అంటే భోజన ప్రియుడు ఉంటాడు భోజనప్రియుడు యొక్క ప్రీతి భోజనంలో ఉంటుంది వాడి పేరే భోజన ప్రియుడు కదా భోజనంలో ఉంటుంది వాడి ప్రీతి అంటే యోగ్యమైన భోజనం ఉంటే చాలా ఉల్లాసంగా ఉంటాయి కానీ జ్ఞాని జ్ఞాని యొక్క ప్రీతి భోజనంలో ఉండదు ఆత్మప్రియ ఆత్మతృప్త ఆ తృప్తి ఆ ప్రీతి తన ఎందుకు ఉంటుంది భోజనం చేస్తాడు జ్ఞాని కూడా భోజనం చేస్తాడు కానీ ఆ భోజనం మీద ఆధారపడ్డావు దేనికి ఆత్మ సంతోషానికి భోజనం మీద ఆధారపడ్డాడు దేహధారానికి భోజనం మీద ఆధారపడతాడు తప్ప అతృప్తికి భోజనం మీద ఆధారపడ్డాడు ఆత్మతృప్త సో ఆ విధంగా జ్ఞాని తత్వమునందు విశ్రాంతి తీసుకుంటాడు తప్ప తత్వమునందు రమిస్తాడు తప్ప అనాత్మయందు రమించడు నా బాహ్యరమణ ఎంతసేపు తత్వీభూత తత్వారామ అన్నదానికి బాహ్యత మన అని అర్థం చెప్తేనే అది మీకు వర్కౌట్ అవుతుంది ఆత్మనిష్ట అంటే అనాత్మ పరిత్యాగానికే ఆత్మనిష్ట అంటే అనాత్మను త్యాగంజ్ చేయడమే ఆత్మనిష్ట అతత్వదర్శీ తత్వజ్ఞానం లేనివాడెలాగైతే చూసారా దృష్టాంతం ఎలా ఇస్తున్నారో అన్ని నెగిటివ్ దృష్టాంతాలే తత్వజ్ఞానం లేనివాడెలా అయితే బాహ్యమునందు అనేక విషయాలలో భార్యాపుత్రాదులందు రమిస్తూ వాళ్ళ ఎందు ఆరామాన్ని కలిగి ఉంటాడో కొంతమంది ఉన్నారనుకోండి ఇప్పుడు ఉదాహరణకి వీసాకి అప్లై చేశారనుకోండి వీడి ఆశ్రయం విసా ఎందు ఉంటుంది తర్వాత గ్రీన్ కార్డుకి అప్లై చేశారనుకోండి వీడి ఆశ్రయం గ్రీన్ కార్డు ఏం ఉంటుంది అలా ఉంటాయి అంటే ఏంటంటే అమెరికా ఆశ్రయం అనుకుంటాడు అమెరికాలో ఉన్నంతసేపు అక్కడ కంగారు ఎప్పుడు ఇండియాకి వచ్చేద్దామని మళ్ళీ ఇండియా ఆశ్రయం అనుకుంటారు సో ఈ కెనాట్ రిమైన్ పీస్ఫుల్ ఎట్ ఎనీ ప్లేస్ బాహ్యమునందు ఆశ్రయం ఉన్నంత కాలము యు కెనాట్ బి ఎట్ తీస్ నీకు ఎలా ఉంటుందంటే మనిషి ఎంత చంచలంగా ఉంటాడంటే ఇక్కడ ఉన్నంతసేపు అక్కడ బాగుందంటాడు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ బాగుంది అలా తిరుగుతూ ఉంటాడు పెండులంలాగా పైకి అండో విన్నవాళ్ళు ఏమయా నిన్నదాకా అది బాగుందన్న మళ్ళీ ఇప్పుడు ఇలా ప్లేట్ ఫిరాయించి ఏమిటో అనిపోతారని లోపల పెట్టుకుంటాడు తప్ప పైకి అనేప్పుడు అండో వాడు మనిషి స్థిరం ఉండడు ఎందుకు స్థిరం ఉండడంటే అస్థిరమైన వాటిల్లో ఆశ్రయాన్ని ఆధారాన్ని కలిగి ఉన్నంత కాలము వాడు అస్థిరంగానే ఉంటాడు కానీ స్థిరంగా ఎక్కడుంటాడు స్థిరుడు తన స్వరూపంలో నిలిచి ఉంటాడు వాణ్ణి ఏమీ కూడా చెల్లింపజేయలేదు అలాగా నిశ్చలంగా ఉండిపోతాడు ఎక్కడున్నా నిశ్చలంగానే ఉంటాడు ఎక్కడున్నా ది జ్ఞాని ఈజ్ అట్ హోమ్ అజ్ఞాని స్వగృహంలో ఉన్నా హీ స్ట్రగుల్స్ టు బేక్ హౌ స్వగృహంలో ఉంటాడు ఇంకా వాళ్ళు ఏదో దెబ్బలాట్టు పెడతారు ఏదో కలహం పెడతారు ఇంకా వాళ్ళ పని ఉంది ఏదో కలహం పెడుతూ ఉంటారు నీళ్ ఇలా చూసావు అలా ఏదో కలహం పెడతా కలహాలు వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకుంటాయి కలహం పెడతారు కలహం పెడితే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను ఎక్కడికి వెళ్తాడు ఎక్కడికి వెళ్తాడు నేను ఉండేవాడు చెప్తున్నాను ఎక్కడికి పోతాడు బయటికి పోతాడు బయటకు పోయి ఏదో బస్సు ఏదో ఎక్కుతాడు వెళ్ళి అక్కడ హోటల్లో ఇరానీ హోటల్లో ఛాయ్ తాగి వస్తాడు మళ్ళీ అక్కడికి వెళ్తాడు అక్కడికే వెళ్తాడు హైదరాబాద్లో పోవడం కొంచెం రోడ్లోవి ఉండేవి కొంచెం ఖాళీగా ఉండేవి ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళాలంటే కూడా సమస్య ఎక్కడికి వెళ్ళు నీరెస్ట్ ఇరానీ హోటల్కి పోయి గొప్ప ఛాయ్ తాగి వెళ్ళి కొంపకు తయారు ఎందుకంటే అచలమునందు ఎప్పుడైతే మానసికంగా ఆశ్రయం పెట్టుకుంటాడో వాడి బతుకు అలా అచలంగానే ఉంటుంది పెండులందులానే ఉంటుంది హీ కెన్ నెవర్ ఫైండ్ సులేస్ ఇన్ లైఫ్ సొలేస్ ఇన్ లైఫ్ కావాలంటే ఆత్మజ్ఞానము తప్ప ఇంకొక గతి లేదంటే వివేకము వైరాగ్యము ఈ రెండూ పట్టుకున్నవాడు బతికిపోయాడు ఈ రెండు లేనివాడు అలా సఫర్ అవుతూ ఉంటాడు అంతే చూడండి అసలు లోకాన్ని చూడండి ఎలా ఉంటారు ఎనభై వచ్చి నాకు మంత్రి పదవు రాలేదని దుఃఖిస్తూ ఉంటారు ఎనభై ఏళ్ళు వచ్చి ఉంటాయి చూస్తే ఆశ్చర్యం వేసుకుంది పోలి వీడిని వ్యామోహం మండిపోను అనిపిస్తుంది కుర్రాలని మీరు చేయండరా మంత్రులుగా నేను చేసినంతకాలం చేశానని వీడు ఆశీర్వదించడం కాదు వీడు టక్కు టక్కుంటూ ఒక కథ పట్టుకునే సో శంకరాచారులు చెప్పారు యాతికి గృహీత్వా దండం తదే నముంచెషాపిండం అన్నారు కట్టెపట్టుకుని ఇటువంటి తిరుగుతున్నాడు ఇంకే కట్టెపట్టుకుని తిరుగుతున్నాడంటే ఇంక కట్టెల మీదకి వెళ్ళే స్థితి వచ్చేసింది అయినా కూడా ఆశాపిండం మాత్రమే వీళ్ళు వదిలిపెట్టరు ఇంకా ఆశ ఇది దొరుకుతుందేమో అది ఇంకా ఆశ ఏమిటో ఆశ అంతే యథా అతత్వదర్శి నా బాహ్యరమణ ఎలాగైతే తత్వం తెలియనివాడు బాహ్యమునందు రమించి ప్రయత్నం చేసి పరాభూతుడవుతూ ఉంటాడో ఆ విధంగా ఈ తత్వీభూతుడు మాత్రము ఎన్నడు భంగపాటు చంద్రుడు కశ్చిత్ ఒకనొకడు ఉంటాడు తత్వీభూత కశ్చిత్ ఎవడో ఒకడు ఉంటాడు మనుష్యానం సహస్రేషు కష్టిత్తతి సిద్ధయే అన్నట్టుగా ఉంటారు చాలా అరుదుగా ఉంటారు ఏం పెద్ద ఎక్కువ ఉండరు ఏదో నేను ఏదో నేనో పిచ్చి ఉంది ముందకం పాఠం చూస్తానంటే మీరు అందరూ ఇరవై మంది పోగుపడ్డారు ఇదే గొప్ప ఏం సామాన్యమైన విషయం కాదు ఇక్కడ కూర్చుని మనం అందులో వైదత్ ప్రకరణం మరీను ఇంకా ఏదో ఓంకారం ఓంకారం అంటే హడావిడి చేసో వెయ్యి మందినో లేకపోతే మందినో మీరు పోగేయచ్చు ఓం ఓం అంటుంటే పోగేయచ్చు ఆగమ ప్రకరణంలో కావాలంటే కొంత హడావిడి చేస్తే కొంత పది మంది పోగుపడతారు వైదస్యంలో అది లేదు అది పోగుపడ్డం కూడా కష్టం ఏదో పూజ పురస్కారమో ఉపాసనో ఏదో పేరు పెట్టి ఏదో కొంత అట్రాక్షన్ ఉంటే జనం పోగుపడతారు కానీ ఏమీ లేదు నువ్వు ఏదో అది నువ్వు కాదు నేను ఏదో అది నేను కాదు అని ఈ పాఠానికి చాలా చిత్రమైన పాఠం తర్వాత దీంట్లో ఓ సంగీతానికి తావులేదు ఓ డ్యాన్స్కి తావులేదు కళలకి తావులే కళలన్నీ కళలు మనం కళా పోషణ ఏం చేస్తాం ఆత్మా నిష్కలహాని వాడు కళాపోషణ ఏం చేస్తాడు వాడు వాడికి సంగీతం వైపు ఉండదు డ్యాన్స్ వైపు ఏమీ ఉండదు అలా ఉంటాడు అలాగా గాలిలా ఉంటాడు ఆకాశంలో ఉంటాడు నిర్గుణంగా ఉంటాడు సో అటువంటి వాడు అటువంటి ప్రకరణ వెరీ ఇంట్రెస్టింగ్ కష్టి అటువంటి వాడు మీకు ఆ కచ్చిత నుంచి చాలా అరుదుగా ఉంటాను మేమంటే శ్రోతలే అరుడు కశ్చిద్ధీర ఎవడో ఒకడు ఉంటాడు అటువంటి వివేకం కలవాలి మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ సిద్ధవే ఎవడో ఒకడు అరుదుగా ఉంటాడు అతత్వదర్శి ఎలా ఉంటారో చెప్తున్నారు అజ్ఞాని ఎలా ఉంటాడో చెప్తున్నారు చిత్తమాత్మత్వ చిత్తమే మనస్సే ఆత్మ అనుకుంటాడు మనస్సుతోటి వీడికి స్పే ఆ స్పేస్ ఉండదు ఇన్నర్ స్పేస్ ఉండదు మైండ్ మూమెంట్ ఉంటుంది ఆ మూమెంట్లో వీడు కలిసిపోయి ఉంటుంది ఆ మూమెంట్కి భిన్నంగా మూమెంట్ నుంచి ఎపార్ట్ ఓహో ఇలా ఉంది మనస్సు అని ఆ స్పేస్ ఉండదు దట్ ఇన్నర్ స్పేస్ చాలా గొప్ప విషయం అది ఉండదు సో చిత్తమే ఆత్మగా స్వీకరిస్తాడు చిత్తచమను చలితమాత్మానం మన్యమానహ చిత్తము చెంటే చిత్తం ఎప్పుడు చెలుస్తూ ఉంటాడు తను కూడా చలితుడు అయిపోతూ ఉంటాడు ఇవాళ మూడు బాగులేదంటాడు ఇవాళ మూడు బాగుందంటాడు ఇవాళ ఆయన్ హ్యాపీ అంటాడు ఇవాళ అన్హ్యాపీ అంటాడు బయట వాతావరణం మారిపోతుంటే వీడు అన్ హ్యాపీ అయిపోతూ ఉంటాడు సో బయట ఎందుకని బయట మారినప్పుడల్లా చిత్తం మారిపోతుంది చిత్తం మారినప్పుడల్లా వీడు వీడి స్వరూపం మారిపోతూ ఉంటుంది అలా ఉండకూడదు ఈ టాపిక్ ఇక్కడే వచ్చింది ఇంకెక్కడ భాషల్లో ఇంత విస్తారంగా ఇంత క్లారిటీతో మీకు కనపడతాయి సో చిత్తంతో ఐడెంటిఫికేషన్ చాలా ప్రాబ్లం హ్యూజ్ ప్రాబ్లం ఇట్ ఈస్ ఇప్పుడు కోపం వచ్చిందనుకోండి మీకు ఐడెంటిఫికేషన్ కనుక ఉన్న సందర్భంలో మీ కోపం మీద మీకు ఏ రకమైన కమాండ్ ఉండదు you lose all self control. kaani kontha space undanukondi it's okay it's a big thing kontha space undata hu chaala avasaram ippudu udaharaniki phone chesi evaroko phone chesi aa phone meda vaanni kadigeyali ana viru anukuntadu anukune aavutadu is it necessary parishudhay dudha what is the advantage in it no no this is the loss okay i will take the loss but why should i make a phone call at all and that is this space chaala practical advantages untai practical advantages maatrame kaakundaga aa ade that tatvanni veyikku jarugutadi kontha mandi ella untarante ee 9 induko ot anukuntadu 9 5 ki inkot anukuntadu 9 10 ki inkot anukuntadu alaga ippudu ippudu vishapakamlo vellalanukunnandane tatkaal ticket korestadu ఈ ఆన్లైన్లో వచ్చిన ప్రాబ్లం తత్కాల టికెట్ కొనేస్తాడు ఇంకో అరగంటకి అబ్బాయి విశాఖపట్నం ఎందుకు అనవసరం ఏమో కదా అంటే మళ్ళీ వెంటనే తత్కాల టికెట్ క్యాన్సలేషన్ రూల్స్ చదవడం ప్రారంభిస్తుంది అప్పట్లో ఇంతట్లోకే ప్రయాణం ఇంతట్లోకే ప్రయాణం క్యాన్సిల్ చాలా అస్థిరంగా ఉంటారు టికెట్లు కొంటూ క్యాన్సిల్ చేసుకుంటాం కొంటూ క్యాన్సిల్ చేస్తున్నాం డబ్బులు పోతూ చాలా అస్థిరంగా ఉండదు ఏది స్టేబుల్గా ఉండాలి గీతా క్లాసు మనం అటెండ్ చేసేయాలంటాడు స్వామీజీ మీ గీతా క్లాస్కి వచ్చేస్తున్నాను అలా వస్తాడు ఇలా పారిపోతుంది చాలా అస్థిరంగా ఉంటాడు మనిషి మనిషి దోషం కాదది ఆ మనస్సు వాడిని తిక్కుతూ ఉంటుందంటాడు ఆ థిక్ సంసార చాలా సంసారం థిక్గా ఉన్నప్పుడు మనుషు స్థిరంగా ఉండలేడు ఇంట్లో కూడా భార్యాభర్తల మధ్యన ఓ తుఫాను ఇంకో రోజు సన్షైన్ ఇటు అటు అటు ఇటు ఓ రోజు నీ నువ్వే నాకు ప్రాణం అంటాడు మళ్ళీ ఈరోజు అదుగో నువ్వు నన్ను ఇలా చేసావు అలా చేసేవాళ్ళని ఏది స్థిరం ఉండదు చాలా చంచలంగా ఉంటుంది అలా ఉండకూడదు సో చాలా బేసిక్ ప్రాక్టికల్ లైఫ్ కూడా చాలా కఠినంగా తయారవుతుంది అటువంటి స్థితిలో ఉన్నవాడికి చిత్త చలనమను చలితం ఆత్మానం మన్యమాన చిత్తంలో చలనం వచ్చినప్పుడు తాను చలనం అటువంటి వాళ్ళతో సహజీవనం కూడా ఒకప్పుడు కఠినం అవుతుంది అంచేతనే మీకు హిందూ ధర్మము అంటే సహజీవనానికి ఒక భార్యాభర్తలు వివాహము వివాహ బంధము చాలా ధర్మము అని చాలా సిమెంటింగ్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి దాంట్లో దాంతో ఆ వివాహం కొ కొంత దృఢంగా నిలబడుతుంది కానీ మీకు పాశ్చాత్య దేశాల్లో సహజీవనం చాలా కఠినంగా ఉంటుంది ఎందుకంటే వాడు ఆ సహజీవనంలో ఏదో కొంత అట్రాక్షన్ ఉండి దాంట్లోకి వస్తాడు ఆ అట్రాక్షన్ వేర్ అవుట్ అయిపోతుంది ఫ్యాషన్లు మారిపోతూ ఉంటాయి పొడుగు చొక్కా మళ్ళీ ఓ సంవత్సరం కాకముందే పొడుగు పోయి పొట్టు ఫ్యాషన్ వస్తుంది అది పోయి మళ్ళీ బెల్ బాటం ప్యాంటు ఫ్యాషన్ పోయి నేరో ప్యాంటు అలా ఫ్యాషన్లు మారిపోతూ ఉంటాయి ఎందుకు మారిపోతాయి ఫ్యాషన్లు అంటే ఆ ఫ్యాషన్ మీద వీడికి స్థిరత్వం ఉండదు కొద్ది రోజులు అయ్యేప్పటికీ వేర్ అవుట్ అయిపోతుంది అదేవిధంగా సహజీవనంలో కూడా స్థిరత్వం ఉండదు సో మ్యారేజెస్ అవి చాలా లూజ్గా ఉంటాయి ఎప్పుడైనా బ్రేక్ అయిపోతాయి అన్నట్టుగా ఉంటాయి పాశ్చాత్య దేశాల్లో చాలా విదూరంగా ఉంటాయి మ్యారేజెస్ మీరు చూస్తే ఆశ్చర్యపోతారు సో ఎందుకంటే వీడి మనస్థలాల మారిపోతూ ఉంటుంది మనసు మారిపోయినప్పుడల్లా వీడు మారిపోతాడు వీడింకే వీడికి స్థిరత్వం ఏం లేదు మనస్సుతో ఐడెంటిఫై ఉంటుంది అలా ఉండకూడదు సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇట్ ఈస్ తత్వాచలితం దేహాదిభూతం ఆత్మానం కదాచిన్ మన్యతే ప్రచ్యుతోహం ఆత్మతత్వాత్ ఇదానీ ఇప్పుడు జ్ఞానికి ఏ సమయంలో కూడా ఆత్మతత్వం నుంచి చలించి మనస్సుతో ఐడెంటిఫై అవ్వడం కానీ లేక దేహంతో ఐడెంటిఫై అవ్వడం కానీ ఏ రకమైనటువంటి చలనము ఉండదు ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ శంకరులు చాలా చిత్రంగా చెప్తున్నారు ఆయన ఏమంటారంటే ఇప్పుడు జ్ఞానం ఉంటాడు ఆత్మనిష్టలో ఉంటాడు భిక్షాటనం చేయాల్సి ఉంటుంది భిక్ష తీసుకోవడానికి భిక్ష తీసుకోవాలి అంటే భిక్షకు సంబంధించిన ప్రసంగం కానీ వ్యవహారం కానీ ఏదో కొంత ఉంటుంది కొంత వ్యవహారం ఉంటుంది కదా వ్యవహారంలో వాక్కు కూడా ఉంటుంది అయ్యా మీ భిక్ష రెడీ అయింది తీసుకెళ్ళండనో లేకపోతే వచ్చి కూర్చోండినో ఆ ఇలా వాగ్ రూపమైన క్రియారూపమైన వ్యవహారం భిక్షాటన వ్యవహారం ఉంటుంది ఈ భిక్షాటన వ్యవహారంలో నేను తత్వం నుంచి జారిపోతానేమో బాబోయ్ మళ్ళీ నేను దేహంతో ఐడెంటిఫై అనేటువంటి ఆ భయము ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవటము తత్వాన్ని కాబట్టి భిక్ష మానేస్తానని చెప్పేసి బండగేసి కూర్చోడం ఇలా ఉండడు జ్ఞాని ఆ రకంగా ఏదైనా ఏదైనా ఎవరిలో వస్తారు ఏదో మాట్లాడతారు వాళ్ళకి ఏదో మంచి మాట చెప్పాల్సి వస్తుంది ఆ సందర్భంలో అదిగో వాళ్ళ ప్రాబ్లమ్ తోటి ఐడెంటిఫై అయిపోతే వాళ్ళ ఆసక్తి వచ్చేస్తుందేమో అలా ఆసక్తి ఉన్నది జ్ఞానికి జ్ఞాని వాయువులో ఉంటాడు వాయువు పుష్పం నుంచి వీల్చిందనుకోండి ఆ వాయువుకి సుగంధం వచ్చినట్టు అనిపిస్తుంది కానీ ఓ పది అడుగులు వెళ్ళేప్పటికి ఆ సుగంధం పోతుంది మళ్ళీ వాయువు శుద్ధంగా తయారైపోతుంది అంటే సుగంధం లేకుండా తయారైపోతుంది అలాగే దుర్గంధం నుంచి వీసినప్పుడు ఆ వాయువు తానే దుర్గంధాన్ని పొందిందా అన్నట్టుగా అనిపిస్తుంది మళ్ళీ కొంతసేపు అయ్యేప్పటికీ ఆ దుర్గంధాన్ని డ్రాప్ చేసేస్తున్నాం పెట్టుకోదు మళ్ళీ శుచిగా అయిపోద్దు సో జ్ఞాని అలా ఉంటాడు ఎప్పుడు కూడా తత్వం నుంచి ప్రచ్యుతుడు అంటే జారిపోవడం అనేది ఉండదు తత్వాత అప్రచ్యుతో భవేత్ అనే మాటని వ్యాఖ్యానం చేస్తున్నారు సో ఒకప్పుడు తాను దేహమైనట్టు ఇంకోప్పుడు తాను మనస్సు అయినట్టు కాబట్టి ఇదిగో దేహమైన సందర్భంలో తత్వం నుంచి జారిపోయాను మనస్సు అయిన సందర్భంలో తత్వం నుంచి జారిపోయాను అని ఎప్పుడూ అనుకోడు జ్ఞానంలా అనుకో తర్వాత అజ్ఞాని అనుకోడు ఎందుకంటే అజ్ఞానికి అసలు ఆత్మతత్వం అనేది ఒకటి ఉందని అది దేహము కాదని అది మనస్సు కాదని అది శుద్ధమైన సత్యద్రూపంగా ఉంటుందని దాని ఎన్ను నేను నిలిచి ఉండాలని అసలు సంగతే అడిగి తెలియదు వాడు దేహాభిమానంతో మనస్సు యొక్క చలనాన్ని అనుసరించి చలనంగా చలస్వరూపుడుగానే ఉంటాడు కాబట్టి అజ్ఞాని కూడా తత్వం నుంచి జారిపోవడం అనే ప్రసక్తి వాడికి ఉండదు ఎందుకంటే వాడు తత్వాన్నించి ఎప్పుడూ వెళ్ళిందే లేదు ఈ మధ్యలో ఉంటాడు ఈ జ్ఞానికి అజ్ఞానికి మధ్యలో ఉంటాడు సాధకుడు ఈ సాధకుడు భయపడుతూ ఉంటాడు అసలు జనరల్గా సాధకుడు అంటే భయపడుతూ ఉంటాడు ఇప్పుడు దేవుడికి పూజ లేదు పూ లేదు మేం బ్రేక్ఫాస్టే పూజ తప్ప ఇంక దేవుడికి ఏ పూజ లేదు అన్నవాడికి ఏ భయం లేదు ఏ మేము జ్ఞానులము ఆత్మ శివోహం అన్నవాడికి పూజ లేదు పురస్కారం లేదు వాడికి వాడే నేనే శివుండని వాడికి ఇంక భయం ఏమిటి వాడికి భయం లేదు ఈ మధ్యలో ఉంటాడు సాధకుడు చూడండి వాడు భయపడుతూ ఉంటాడు ఏమో ఒకళ్ళు నన్ను అడిగారు ఏమంటే ఓ నమ శివాయ మంత్రం మేము చేయొచ్చా చేయొచ్చా చేయ కాదు మరి ఉపదేశం కావాలన్నారు కదా పని తీసుకో ఇవాళ పొద్దున్న క్లాసులోను కూర్చున్న ధ్యాన క్లాసులో కూర్చున్నా అయిపోయింది నీకు ఉపదేశం నేనే చెప్పాను ధ్యానం ధ్యానంలో ఉన్నమ శివాయ ధ్యానం చేయండి జానం అయిపోయింది నీకు ఉపదేశం ఇంకే నీకు వేరే ఉపదేశం కూడా అక్కర్లేదు ఉపదేశం వేసిద్దాం కానీ మరి ఆయన ఎవరో ఓ నమ శివాయ అనకూడదు శివాయ నమహం అనాలి అని చెప్పారు ఓ నమ శివాయ అంటే పాపం వస్తుంది శివాయ నమవోం అంటే పుణ్యం వస్తుందని చెప్పారు అంటే చూడాయా ఊరికే నన్ను హింస నువ్వు బికాస్ ఐ ఓంట్ లైక్ టు టాక్ అబౌట్ ఇట్ నీకు నేను చెప్తున్నా ఆయన తెలుసున్న మనిషి కాదు ఆయనకు తెలియకుండా చెప్పాడు నువ్వు ఉన్నమ శివాయ చేసుకో శివాయ నమ ఓం అన్నా ఉన్నమ శివాయ అన్నా ఒకటే కదా అర్థం ఒకటే కదా మంత్రరూపంగా ఉన్నమ శివాయ అని ఉంటుంది కొన్ని చోట్ల శివాయ నమోం అని కూడా ఉంది నీకు అది ఇష్టమైతే అది చేసుకో కానీ ఉన్నమ శివాయ అంటే పాపం వస్తుంది శివాయ నమ ఓం అంటే పుణ్యం వస్తుంది అని ఎవడైతే చెప్పాడో అతను తెలిసి చెప్పిన కాదండి ఆయన కూడా చదువుకున్నాడు ఆయన చదివిన చదువు చదువు కాదు ఇంకా నేను ఇంకేం ఎంతకంటే ఏం చెప్తానండి బాగుండదు కదా ఇద్దరు వాళ్ళ గురించి అలా చెప్తూ అది బాగుండదు కదా అది వినడానికి చెప్పడానికి కూడా బాగుండదు పోనీ చెప్పకుండా నోరు మూసి కూరుకుందామా అంటే ఒక మార్గదర్శనం చేసేటువంటి ఒక ప్రేమ ఉన్నప్పుడు చెప్పక తప్పదు నేనే సందేహంగా చెప్తే వాడు అసలే సందేహంలో ఇంకా సందేహంలో ఉంటుంది కాబట్టి సాధకుడు అన్నవాడు అలా ఉంటాడు ఇక్కడ శంకరుడు ఆ సాధకుడి మనస్తత్వాన్ని క్యాప్చర్ చేశారు సాధకుడు అలా తత్వనిష్టలో ఉంటాడు అయ్యో ధ్యానమైపోయిందే ఇప్పుడు మళ్ళీ నేనేమో సంసారంలో పడిపోతున్నానేమో అల్లాగంటి ప్రక్ష్యుతి జారిపోవుట నాకు లేదని నువ్వు తెలుసుకో నువ్వు సంసారంలో పడిపోయానున్నప్పుడు కూడా నువ్వు సంసారంలో పడిపోలేదు నువ్వు పడిపోవు ఎందుకని ఆత్మస్వరూపుడు కనుక నీరోధో నచోత్పత్తి ఆత్మస్వరూపుడు సంసారంలో పడిపోవడం అనే ప్రసక్తే లేదు కాబట్టి తత్వము నుండి చ్యుతి అనేది సుతరాము లేదు హరి ఓం తత్స్ శ్రీకృష్ణార్పణమస్తు ఒక చిన్న అనౌన్స్మెంటు